సరిపడిందా ఏమంటే మనుషులకే ఎందుకు చెప్పారు కొన్ని వాటి మాట అరే శాస్త్రాధికారం నీకే తప్ప వాటికి లేదయా అందుకోసం మనుష్యుల కోసం చెప్పారు అది సూత్రం మనుష్యాధికారత్వా సరిపడిపోయిందా ఇప్పుడు అవతా ఇప్పుడు సూత్రం సర్వత సార్ పరమాత్మన హృదయే అవస్థానమపేక్ష్యంగుష్టమాత్రం నిదముచ్యతే మాకు తెలుసు పరమాత్మ సర్వవ్యాపకుడు అని మాకు తెలుసు ఆ పరమాత్మ హృదయమునందు ఉన్నాడు దేవుడు గర్భగుడిలో ఉన్నాడన్నట్టుగా ఆ పరమాత్మ హృదయమునందు గలడు ఆ హృదయమునందు అనే అంశాన్ని అపేక్షించుకుని దాన్ని మనస్సులో పెట్టుకుని అంగుష్ట మాత్రమని దేవుడు గర్భగుడిలో ఉన్నాడు అంటే గర్భగుడి చిన్నది దేవుడు చిన్నదని కాదు అలాగే ఇక్కడ కూడా పురుషుడు చిన్నదని కాదు ఆ హృదయం అంగుష్ట మాత్రమని అని దాన్ని ఆ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఖేలతి వేదాంత సిద్ధాంత అని అన్నాడు కృష్ణ కర్ణామృతంలో వేదాంత సిద్ధాంతము అంటే పరబ్రహ్మ నందుని ముంగిట వాకిటిలో ఆటలాడుతున్నాడు అని అన్నాడు దాన్ని మీరు అర్థం చేసుకోవాలి కృష్ణ రూపంగా ఉన్నాడని అభిప్రాయం అంతేగాని సర్వవ్యాపకుడు ఒకచోట ఆటలాడలాడతాడు అని అడిగితే ఇదో ఇలా సమాధానం చెప్తాం సర్వవ్యాపకుడు అయినా ఆ కృష్ణదేహంలో ప్రతిఫలించే సందర్భంలో అక్కడ ఆటలాడుతున్నాడు అని చెప్తాం అలాగే దీన్ని సంథింగ్ లైక్ దాట్ ఆకాశానికి కూడా అంతే పరిస్థితి ఆకాశస్యే వంశ పర్వాపేక్షం అరత్నిమాత్రత్వం వంశము అంటే బొంగు వెదురు బొంగు దాంతో వీళ్ళు మురళి చేస్తారు ఇన్స్ట్రుమెంట్ చేస్తారు ఆ ఇన్స్ట్రుమెంట్కి పర్వ ఆ వెదురు బొంగు తీసుకుంటే ఈ పర్వకి ఈ పర్వ అంటే కణుపు ఈ కడుపుకి ఈ కడుపుకి మధ్యలో ఎంత ఉంటుందో అది కావాలి కడుపు దగ్గర కుదరదు కదా లోపల దాన్ని హోల్డ్ చేయడం అది సమస్య ఉంటుంది రెండు కడుపుల మధ్యన ఆకాశం ఉంటుంది ఆ ఆకాశం ఉంటుంది జానడు ఉంటుంది అరత్ని అంటే జానడు కాబట్టి ఈ కడుపు దగ్గర కట్ చేయి ఈ కడుపు దగ్గరకి వచ్చేయి మనకి జానడు ఆకాశము చాలు అంటాడు జానుడు ఆకాశము అంటే సర్వగతమైన ఆకాశము జానుడు ఎలా అవుతుంది అంటే ఆకాశం జానుడని కాదు ఈ వెదురుముక్క జానుడది ఆ జానుడు అంటే దాంట్లో ఉన్న ఆ వెదురుముక్క ఎందు ఆకాశం ఉన్నది కనుక మళ్ళీ కణుపు దగ్గరికి వస్తే ఇంకా ఆకాశం లేదు అందుకోసం ఈ జానుడు ఆకా జానుడో మోరడో ఏదో జానుడే ఉంటుంది ఆ పర్టికులర్ కణుపు జానుడే ఉంటుంది సో ఆ దృష్టితో మీరు ఆకాశాన్ని అరత్ని అరత్ని మాత్ర ఆకాశహ అని అంటారు అరత్ని అనుకుందో జానుడు మాత్రమే ఆకాశము అని అంటారు అలాగే అంతేగాని అది శంకరుల దృష్టాంతం అంతేగాని పరమాత్మ అంగుష్టవంతా ఉన్నాడనో ఆకాశము జానుడు ఉందనో కాదు నహీ అంజస అతి మాత్ర పరమాత్మన ఉపపద్యతే అంజసంటే సాక్షాత్తుగా సూర్యుడు కుండలో ప్రతిఫలించిన సందర్భంలో నీళ్ళే కుండలో నీళ్ళంతా ఉంటాడు తప్ప సాక్షాత్తుగా కుండంతా ఉంటాడని కాదు అలాగే పరమాత్మ మనుష్య హృదయంలో ప్రతిఫలించిన సందర్భంలో అంగుష్టమాత్రుడే ఉంటాడు ఆకాశం జ్ఞానుడు ఆ ప్రతిఫలన సందర్భాన్ని బట్టి వచ్చింది తప్ప సాక్షాత్తుగానే అంగుష్టవంతం ఉంటాడని మాత్రం కాదు నాన్య పరమాత్మన ఇహగ్రహణమర్హతీ ఈశాన్ శబ్దాదిభ్యుక్తం అవున ఈ ప్రకరణంలో అంగుష్టమాత్ర పురుషుడి పరమాత్మ తప్ప మరొకటని చెప్పడానికి వీలేదు ఎందుకంటే ఈశాను భూతభవ్యస్యా అనే శబ్దం ఉంటోంది ఏ తద్వై తనే శబ్దం ఉంటోంది ఈ విషయాన్ని కూడా మేము ప్రతిపాదించి ఉన్నాము ఒక శంక ఆ శంక ఎందుకో తెలుసినా ఆ సూత్రంలో రెండో భాగం కోసం నను ప్రతి ప్రాణిభేదం హృదయానా అనవస్థితవాత్ తదపేక్షమీ అంగుష్టమాత్రం అవును పరమాత్మ ప్రతి ప్రాణి హృదయంలోనూ ఉంటాడు ప్రతి ప్రాణి ప్రాణి హృదయాలు చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి ఏనుగు హృదయం ఎంత ఉంటుంది అంగుష్ట మాత్రమే ఉండదు డైనోసార్స్ హృదయాలు ఎంత ఉంటాయి క్షేమ హృదయం చిన్నదిగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఉంటాడు పరమాత్మ కాబట్టి ఆ క్షేమ హృదయంలో పిసరంతు ఉంటాడని చెప్పాలి అన్ని చోట్ల అంగుష్టమాత్రమే అని అన్నిటికీ కలిపి కట్టగట్టి అంగుష్టమాత్ర అని ఎలా చెప్పగలుగుతారు అని ఒక శంక హృదయానాం అనవస్థితత్వాత హృదయములు అవస్థి స్థిరంగా ఏమి ఉండవు సరిగ్గా ఇంతే సైజు అనేది ఏముండదు కాబట్టి హృదయాన్ని అనుసరించి మేము అని చెప్పేమో అంటే పరమాత్మ అంగుష్టమంతని కాదండి హృదయాన్ని మనసులో పెట్టుకుని హృదయాపేక్షయా అంగుష్టమని చెప్పేమో అంటే అది మాత్రం అలా గుర్తుందాయా హృదయాలన్నీ అంగుష్టవంత లేవు అంగుష్టం కంటే చిన్న అని శంక చేస్తే ఇత్యతరముఖ్యతే దీనిపైన సమాధానం చెప్పబడుతున్నది అంటే నేను చెప్తున్నాను అని అర్థం అది సంస్కృతంలో ప్యాసివ్ వాయిస్ వాడతారు నేను కూడా నేను పాఠంలో చెప్తున్నా సంస్కృతంలో ప్యాసివ్ వాయిస్ వాడతా తెలుగులో ఆ ప్యాసివ్ వాయిస్ ఎక్కువ వాడితే శోభగా ఉండదు చెప్తున్నాను అంటే బాగుంటుంది తప్ప చెప్పబడుతోంది అంటే అంత అద్భుతంగా ఉండదు కానీ సంస్కృతంలో అది సహజమైన శైలి అది సంస్కృత భాషకి యూనీక్ ఒకప్పుడు ఇంగ్లీష్లో కూడా ఇది సెడ్ అంటూ ఉంటాం అలా మనుష్యాధికారత్వాది ఆ సూత్రభాగము ఈ పూర్వపక్షాన్ని తిరస్కరిస్తున్నాం శాస్త్రం హీ అవిశేష ప్రముక్తమీ మనుష్యానేవ అధికరోతి ఏమన్నా ఈ తత్వమసి అంటే సకల ప్రాణులలో ఒకే పరమాత్మ ఉన్నాడు తేడా ఏమీ లేకుండా అంతటా ఒకే పరమాత్మ ఉన్నాడని శాస్త్రం చెప్తా కానీ దాంట్లో ఏమీ తేడా లేదు అంతటా ఒకే పరమాత్మ ఉన్నాడు కానీ చెప్పేది మటుకు మనుష్యులకే మనుష్యానేవ అధికరోతి ఈ తత్వాన్ని తెలుసుకునేటువంటి అధికారం యోగ్యత మనిషికే ఉంటుంది పశుపక్ష్యాదులకు ఉండదు మరి దేవతలకు ఏముంటున్నా ఉండదా దేవత ఇక్కడ ఇక్కడ ఏమంటామంటే దేవతలకు కూడా ఉండదు అని అనుకున్నాను ఎందుకంటే ఇక్కడ శంకరులు ఏమని చేస్తున్నారంటే ఈ అధికార సిద్ధాంతాన్ని ఎవడు యోగ్యుడు అనే సిద్ధాంతాన్ని తన పక్షం పెట్టకుండగా పూర్వమీమాంసకుల పక్షాన్ని స్వీకరిస్తున్నారు యథాతథంగా పూర్వమి జేమిని మహర్షి ఆయన సూత్రాల్లో ద్వాదశ లక్షణి అంట లక్షణం అంటే అధ్యాయం పన్నెండు అధ్యాయాల సూత్ర గ్రంథం అది చాలా పెద్దది ఇది నాలుగు అధ్యాయాలే ఎందుకనే కర్మకాన్ని ఎంత ఉంటుంది ఉపనిషత్తు ఇంతే ఉంటుంది ఉపనిషత్తుల మీద విచారం చిన్నదిగా ఉంటుంది నాలుగే అధ్యాయాలు అది ఎంత ఉంటుంది అధ్యాయాల గ్రంథం దాంట్లో ఒక అధ్యాయం కేటగిరీ ఎలాట్ చేశారో ఎవడో అధికారి అని చేసి అక్కడ జయమిన మహర్షి అధికారాన్ని నిరూపించినాడు అది యథాతథంగా తీసుకొచ్చేస్తున్నారు ఇక్కడికి ఎందుకంటే ఈయన అభిప్రాయాలన్నీ రిజర్వ్ చేసుకుని దేవతాధికరణంలో చెప్తారు ఇక్కడికింత మటుకు చాలు ఎంత మటుకంటే హృదయం అందరికీ సమానంగా ఉండదు కదా సరే మనుష్యుడు మాటేనయ్యా ఇది సరిపడిపోయిందట కాబట్టి అదే యథాతథంగా తీసుకుంటున్నారు శాస్త్రము అవిశేషప్రవృత్తమ తేడా లేకుండగా సకల ప్రాణులకు అన్వయించిది అయినా మనుష్యానేవ అధికరు మనుష్యులకు మాత్రమే యోగ్యతను స్వీకరిస్తోంది ఎందుకని శక్తవా అపర్యస్తత్వా ఉపనయనాదిశాస్త్రాణితం ఏతత్ అధికారలక్షణే అధికార లక్షణము అంటే అధికారాధ్యాయం ఆరోధ్యాయం ఏమిన సూత్రాల్లో ఆరోధ్యాయం మొదటి సూత్రంలో మనుష్యులకే అధికారము కలదు అని ఆయన చెప్పారు ఎందువల్ల షక్ తత్వా సామర్థ్యము ఉన్నది కనుక సామర్థ్యం ఉన్నది అంటే దానికి వెళ్ళదంటే పశుపక్ష్యాదులకు శాస్త్రాన్ని తెలుసుకుని తెలుసుకునేటువంటి బుద్ధి వాటికి లేదు కాబట్టి వాటికి కర్మ చేసే అధికారము లేదు అంచేతనే అప్పుడప్పుడు వీళ్ళు సెంటిమెంటల్గా చెప్తారు ఈ సెంటిమెంటాలిటీ ఇజ్ ఏ ప్రాబ్లం శాస్త్రకారులు ఒప్పుకోడు విజేంద్రుడికి మోక్షం వచ్చింది అంటే భాగవతం వినడానికి దానికి బానే ఉంటుంది కానీ ఆ జేమి మహర్షి ఒప్పుకోడు దాన్ని ఎందుకంటే మనుష్యులకే అధికారం కర్మ చేసినా వ్యక్తి చేసినా జాతి చేసినా మనుషులకే అధికారం విజేంద్రుడికి అధికారం ఏనుక్కి రాదు ఏనుగు వే హ్యాస్ టు వెయిట్ నెక్స్ట్ జన్మ మనుష్య జన్మ వస్తుంది అప్పుడు వస్తుంది అధికారం మరి గజేంద్ర మోక్షం అంచేతనే గజేంద్రుడు అంటే లిటరల్గా ఏడవకూడదు అర్థమైంది కదండి లిటరల్గా తీసుకోకూడదు గజేంద్రుడు అంటే సంసారికి ప్రతీక ఇంకా సమస్య లేదు సంసారికి మోక్షం వచ్చిందని అర్థం సో పోతన్న గారు కూడా అలాగే చెప్పారు వ్యాసుడు కూడా అలాగే చెప్పాడు వ్యాసుడు ఏం చేస్తాడంటే చాలాసేపు గజేంద్రుడి గురించి వర్ణించి ఆఖరికి బయట పెట్టేస్తాడు దాచుకోలేక ఇంకా బయట పెట్టేసి ఏమంటాడు జీవుడు వలే అనేస్తాడు అయిపోయింది అక్కడికి అదే పని పోతన్నగారు కూడా సో జీవనపు టోలము నంబడి జీవుని భంగి ఈ జీవితం అనే దుఃఖంలో పడి కష్టపడుతున్న జీవుడు ఎలా ఉంటాడో ఈ అలా ఉంది అంటాడు ఏనుగు జీవుల్లో ఉందంటాడు కానీ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దే అదర్ వే జీవుడు ఏనుగులా ఉన్నాడు కథ ఏనుగు గురించి కనుక అలా అంటాడు అని మొత్తానికి సీక్రెట్ని రివీల్ చేసి పారేస్తాడు కాబట్టి గజేంద్రుడు అంటే నిజంగానే గజేంద్రుడు అలా చెప్పకూడదు కానీ పౌరాణికులు అలాగే చెప్పేస్తారు పౌరాణికులు తర్వాత ఈ ఈ నిజంగానే ఒక ఏనుగు అని వాళ్ళు అలా చెప్పేసేసి అవతారాల్లో కౌంట్ కింద వేసేసుకుని ఇంకా దాని గురించి ఏదైతే లిటరల్గా తీసుకుంటారు ఈ లిటరల్ పీపుల్ హా హ్యూజ్ ప్రాబ్లం సెంటిమెంట్ మీద వాళ్ళు అల్లుకుంటూ పోతారు ప్రశ్న వేయకూడదు సెంటిమెంటే పెట్టుకోవాలి కానీ ఇక్కడ జమినేమన్నాడంటే పశుపక్షియాతులకు కర్మాధికారము లేదు దాన్ని ఇక్కడ వీళ్ళు స్వీకరించేస్తున్నారు ఇది కర్మ సందర్భం కాదు అంచేతమే ఇక్కడ స్వీకరించేసి ముందుకెళ్ళిపోతున్నారు వీరు చెప్పదలుచుకున్నదంతా దేవతాధికరణంలో వస్తుంది అది ఒకటి తర్వాత కొని దేవతల మాట ఏమిటి అంటే జయమని ఏమన్నా అంటే దేవతలకు కూడా అధికారం లేదండి ఎందుకంటే ఇంద్రుడు ఉన్నాడండి ఇంద్రుడు ఐంద్ర హోమం చేయాలి ఇంద్రాయ స్వాహ ఇంద్రాయన్నమమా ఈ ఆహుతి ఇంద్రుని కొరకు సమర్పించబడుతున్నది ఇది ఇంద్రునకు చందుగాక నాకు కాదు అని చెప్పాలి త్యాగం కూడా చెప్పాలి అది ఇంద్రుడు ఎలా చెప్పగలుగుతాడు ఇంద్రాయ ఇదం నమమా అని ఎలా చెప్పగలుగుతాడు విరోధం వచ్చేస్తుంది కాబట్టి ఆ ఇంద్రయాగం చేయటానికి ఇంద్రుడికి అధికారం లేదు మనిషే చేయాలి పోని పశువు పశువు చేయొచ్చు కానీ పశువుకు కూడా బుద్ధి లేదు కనుక దానికి కూడా అధికారం లేదు అని అలా చెప్పాడు ఆయన తర్వాత ఋషులు పని చేయొచ్చు కదా ఋషి చేయొచ్చు కదా ఋషులకు కూడా అధికారం లేదన్నాడు ఆయన ఎందుకంటే ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి గాయత్రి చంద గాయత్రి మంత్రం ఆయన జపం చేసుకోవాలనుకోండి అప్పుడు గాయత్రి మంత్రం చెప్పేప్పుడు ఋషి చెప్పాలి ఋషికి దండం పెట్టాలి సో గాయత్రి చంద్ర విశ్వామిత్ర ఋషి అని ఆ విశ్వామిత్రుడికి దండం పెట్టాలి ఎవరు విశ్వామిత్రుడే పెట్టాలి కాబట్టి అది విరుద్ధం కనుక వాళ్ళు వాళ్ళు జీవవాదులు బైతులు నాకు నేను నమస్కారం చేయాలంటే నేను దేవతకి నమస్కారం చేయాలి ఋషికి నమస్కారం చేయాలి కాబట్టి ఋషికి కూడా అధికారం లేదు మనం ఇప్పుడు మీరు సంధ్యావందనం చేస్తారు నిజామం చేసుకో ఋషి పేరు చెప్తారు ఏదో త్రేయాషేయ మూడు ఋషుల పేర్లు చెప్తారు మూడు ఋషులు చెప్తారు అంబరీష యవ్వనాశ్వ ఇంకోటి ఏదో ఉండే మూడు ఋషులు నేను అలా చెప్పేవాడిని ఈ మధ్యన ఒక ఆయన నాలుగు దళ్ళం ఏడు ఋషులు పేర్లు చెప్పారు ఆయన ఇంకా అలా చెప్తులే ఉన్నారు రెండు మూడు అయింది ఇంకా ఆగలేదు ఇంకా లిస్టు చెప్పుకొస్తా అంటే అమ్మలో ఇంత పొడుగు లిస్టు ఉండేవి తర్వాత నేను అలా ఇది సప్తా విషేయ అని ఏడు ఋషులు మామూలుగా మీరు వశిష్ట బాబదేవాది ఋషులు పేర్లన్నీ లిస్టుల కింద ఉంటాయి భగవతంలో అక్కడ ఉంటాయి దాంట్లో ఏడు నేమ్స్ వచ్చేసాయి అక్కడ ఇప్పుడు మీ గోత్రం భారద్వాజస భారద్వాజ గోత్రం స గోత్రం గోత్రం కాదు భారద్వాజ స్వగోత్రం ఓకే మీరు కాబట్టి భరద్వాజ మహర్షి సంధ్యావందనం చేస్తూ భారద్వాజ స్వగోత్రోహం అని చెప్పకూడదు ఎందుకంటే ఆయన భారద్వాజ స్వగోత్రుడు కాదు ఆయనే భరద్వాజుడు కాబట్టి ఆయనకి ఆ రకమైన సంకల్పము సంధ్యావందనము ఆయనకి పనికిరాదు ఆయనకు అధికారం లేదు అని ఇలాగాంశకులు వాళ్ళంతా కొంత రిగరెస్గా చర్చ చేసుకుని కేవలం మనుషులకే అధికారం ఉందన్నారు అర్థిత్వాత అది ఒకటైపోయిందండి ఇక అర్థిత్వం జ్యోతిష్టమైన స్వర్గ అంటే నాకు స్వర్గం వద్దండి అంటే వాడికి అధికారం లేదు కోరిక ఉండాలి కర్మ ఎందుకు అధికారం ఉంటుంది కోరిక లేకపోతే అంటే ఉదాహరణకి నిష్కాములకు ముముక్షువులు మాకు ఏ కోరికలు లేవు ఉన్న వాళ్ళకి వాళ్ళకి అధికారము లేదు అని వాళ్ళు ఎలా చెప్తారో చూడండి చెట్లకు అధికారం లేదు స్థావరా చెట్లకు ఎందుకు అధికారం లేదో తెలిసినా వాటికి కోరికలు ఉండవు పశువులకు కోరికలు ఉంటాయి కాబట్టి పశువులని ఆ శక్తత్వాతనే చేత నివారిస్తారు స్థావరాలని కోరికలు ఉండవు ఆ కారణం చేత స్థావరములకు చెట్టు చేమలకు అధికారం లేదు అని వీళ్ళు ఇలాగే రాసిపెట్టుకుని ఆ వేగ నష్టం చేసుకుంటూ కూర్చుంటారు ఎందుకే చెట్టు జాముల గురించి నీకు ఎందుకని అనుకోరు పాపం వేకరసగా తర్వాత మనుషులు పోనే అందరికీ ఉందా అధికారం అది లేదు మళ్ళా అపర్యూతస్తత్వాత ఉపనయనాది శాస్త్రాచ్చ వాడు ఉపనయన శాస్త్రం ఉపనయనం అయితే కానీ వేదాధ్యయనానికి పనికిరాడు వేదాధ్యయనమైతే కానీ వేదోక్తమైన కర్మను చేయటానికి పనికిరా కాబట్టి ఉపనయనాధికారము ఉన్నవారికే ఈ కర్మాధికారం కూడా ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఉపనయనముందే అధికారం లేదు అంటే వారికి ఉపనయనమే కాలేదు ఒక ఆయన్ని అడిగారు ఏమోయ్ నీకు ఉపనయనమైంది కథల్లో రాశారు ఏమోయ్ నీకు ఉపనయనమైందా అని అడిగారు అడిగితే కాలేదండి అంటే మీరు మీ ఉపనయనం చేయమని అని అలా చెప్తారు పెద్దలు అలా చెప్తారు ఎందుకంటే తండ్రి చేయాలి తండ్రి ఉపదేశిస్తాడు గాయత్రి అంటే ఒకరాడు తండ్రిని అడిగాడు తండ్రి అని నాకు కాలేదురా అది తండ్రిని అడిగా తాతలు వెళ్ళి అడుగుతాడు అంటే మా నాన్న నాకు కూడా చేయలేదురా అబ్బాయి అని తాత చెప్తాడు వాడికి కాబట్టి వీడికి ఉపనయనం ఎవరికి వేస్తాడు అప్పుడు గురువు ఏం చేస్తాడంటే వీడిని దగ్గరికి తీసి తనే తండ్రిగా వీడిని ఒక మంత్రమో ఏదో చెప్పి దత్తత తీసుకున్నట్టుగా తీసుకుని అప్పుడు ఉపదేశం చేస్తాడు ఉపనయనం చేసి ఉపదేశం చేస్తాడు సత్యనామ జాబాలి కూడా అలాగెంటిదే తండ్రి ఎవడో తెలియదు తండ్రి ఎక్కడున్నాడో తెలియదు ఎవడో తెలియదు సరే నేనే నీకు తండ్రి అంటాను అన్న వా దగ్గరికి పుత్రుడవు అని ఏదో మంత్రం చెప్తాడు చెప్తే ఇంక వీడి పుత్రుడు అయిపోతాడు అంట దత్త అన్నమాట అప్పుడు ఉపదేశం చేస్తాడు కాబట్టి ఇటువంటి కండిషన్స్ కూడా ఉంటాయి మొత్తానికి మనుషులే అగ్గి ఉంటాం మనుష్యుల్లో కూడా కొంత సంకోచం ఉంటుంది ఇది వర్ణితం ఏతది అధికార లక్షణే కాబట్టి అది స్వీకరిస్తున్నారు ఇంకా దాని మీద హీ డన్ వాన్ టు గో అని ఫర్దర్ అనమాట ఎందుకంటే మన ప్రస్తుతం పర్పస్ సర్వ్ అయిపోతుంది మనుష్యాణ నియత పరిమాణకాయ మనుషులందరికీ హృదయం సమానంగా ఉండాలని రూలే ఉంది వాళ్ళందరి హృదయాల వృష్టి మాత్రం మనుషులందరికీ అలాగే ఉంటుంది లేవా అంటున్నారు మనుష్యులందరికీ అంతే ఉంటుంది మనుష్యులు నియత పరిమాణ స్థాయ యావరేజ్ తీసుకుంటాం తీసుకుంటే ఏదో ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ వన్ ఫోర్త్ యావరేజ్ వచ్చేస్తుంది అమెరికాలో వెళ్తే కొంచెం యావరేజ్ పెద్దగా ఉంటుంది మొత్తం మీద ఇక్కడ ఏమన్నా సరే అంటే టీకాకారులు మనుషులందరూ కూడా ఏడు బారలు పొడుగుంటారు గివ్ ఆర్ టేక్ వన్ ఆర్ టూ యావరేజ్ మీద పోతుంది కాబట్టి హృదయం అలాగే ఉంటుందేమో సమస్య కాదు ఔచిత్యేనా నియత పరిమాణమే వచ్చా పేషాం అంగుష్టమాత్రం హృదయం అంటే ఇప్పుడు ఎనాటమే అంతా అక్కర్లేదు ఔచిత్యం చూసుకో మనుషులు అందరూ ఇంచుమించు ఒకే ఎత్తులో ఉంటారు కదా కాబట్టి అందరి హృదయాలు కూడా ఇంచుమించు ఒకే సైజులో ఉంటాయి వాటి మధ్య నుండే గ్యాప్ అంబుష్ట మాత్రం ఉంటుంది అని నిర్ణయించడమే ఉచితంగా ఉంటుంది ఔచిత్యం ఔచిత్యము ఆ సైజుని బట్టి ఇప్పుడు మామిడి పండు ఎంత ఉంటుందంటే ఎంత ఉంటుంది ఇంకొంచెం పెద్దది కూడా ఉండొచ్చు ఓ బిసలు చిన్నది ఉండొచ్చు గుమ్మిడికాయ ఎంత ఉండదు తిన్న ఔచిత్యము ఉంట దాని అప్రాప్రియేట్నెస్ని బట్టి మానవుల యొక్క హెచ్చు తగ్గులు అందరి హృదయములు మోరార్లెస్ సమానంగా ఉంటాయి ఆ అంగుష్ట మాత్ర పరిమాణము అందరికీ మోరార్లెస్ సరిపడుతుంది అంగుష్టం ఇట్స్ సెల్ఫ్ కెన్ వ్యారీ కాబట్టి ఔచిత్యాన్ని అంటే ప్రాప్రియేట్నెస్ని తీసుకుంటే మనుషులకు అందరికీ కుదురుతుంది అత మనుష్యాధికారత్వాస్య మీరు ఈ శాస్త్రస్య ముందుకు పట్టుకెళ్ళకూడదు ఇది వెనక్కి తెచ్చుకోవాలి శాస్త్రస్య మనుష్యాధికారత్వా అంతేగాని శాస్త్రస్య మనుష్య హృదయావస్థానం అనకూడదు మనుష్య హృదయావస్థానాపేక్షం అంగుష్టమాత్రత్వం ఉపపన్నం పరమాత్మన కాబట్టి పరమాత్మ సర్వవ్యాపకులు సకల ప్రాణులలో ఉన్నా శాస్త్రమునకు మనుష్యుడే అధికారి కనుక మనుషుడి గురించే ఉపదేశం చేయబడుతోంది కనుక ఆ పరమాత్మ మనుష్యనీయుడు ఉన్నాడు అన్నది మోర్ రెలవెంట్ అంతటా ఉండడం కాదు అన్ మనుష్యనీయం ఉన్నాడు మనుష్యుని యొక్క హృదయాన్ని మీరు చూసుకుంటే హృదయస్థానాన్ని దాని యొక్క పరిమాణాన్ని చూసుకుని అక్కడ ఉన్న పరమాత్మని అంగుష్ట మాత్రమే గలవాడు అని చెప్పవచ్చును కాబట్టి అంగుష్టమాత్రము అనే విశేషణాన్ని బట్టి అది పరమాత్మ కాదు విజ్ఞానాత్మ అని చెప్పాల్సినటువంటి అగత్యం లేదు అక్కడికి ఆ పూర్వపక్షం అయిపోయింది ఇంకొక పూర్వపక్షం మిగిలింది యముడు అదీను అయితే దీనికి ఒక దృష్టాంతం ఇంకొక దృష్టాంతం కూడా చెప్పేస్తే సరిపడుతుంది రైలుకి ఒక మహాత్ముడు వస్తున్నాడు ఆయన్ని తీసుకురా అని గురువు గారు శిష్యుడిని ఆయన ఎలా ఉంటాడు అంటే చూడు ఆయన తల విరక్తుడు కొంచెం మాసిపోయినట్టుగా ఉన్నటువంటి వస్త్రం క కట్టుకుని ఉంటాడు చొక్కా ఒకటి కూడా వేస్తూ ఉంటాడు చొక్కా జనరల్గా వేసుకోడు ఎప్పుడైనా ప్రయాణంలో ఉన్నప్పుడు చొక్కా వేస్తారు కంచుకము అంటారు సో కంచుకం ఒకటి ఖరిస్తాడు ఆ కంచుకం ఏమంత ఫ్యాషనబుల్గా ఏమి ఉండదు చిరిగిపోయినప్పుడు వాస్తని పడక్కర్లేదు అటువంటి చిరిగిపోయిన కంచుకం ఆ మహాత్ముని తీసుకురా శిష్యుని పంపించాడు వీడు వెళ్ళాడు చూశాడు ఆయన దిగాడు రైల్లోంచి చినికిపోయిన కొంచెం కొంచెం చొక్కాతోటే దిగాడు వెంటనే వెళ్ళి ఆయన పట్టుకొచ్చాడు ఇప్పుడు అక్కడ ఈ ఉపదేశంలో మహాత్ముని ఎందుకు ప్రాముఖ్యమా చినిగిపోయిన చొక్కాకి ప్రాముఖ్యమా మహాత్ముని ఎందే ప్రాముఖ్యమా చినిగిపోయిన చొక్కా ఉపదేశం కాదు అది ఆయన మహాత్ముడు అనే ఉపదేశం ఆయన ప్రాధాన్యం తప్ప చినిగిపోయిన చొక్కాకి ప్రాధాన్యం కాదు అలాగే ఇక్కడ కూడా అంగుష్ట మాత్ర పురుష అంగుష్టం కాదు పాయింట్ ఇక్కడ అంగుష్ఠ అంతుంటాడో అంతుంటాడో అంగుష్టం పొడిగా ఉంటుంది పొట్టిగా ఉంటుందా కొంతమందికి చిన్నదిగా ఉంటుంది కొంత దట్ ఈస్ నాట్ ది పాయింట్ నేను వాట్ ఈస్ ది పాయింట్ ఈశాను భూత భవ్యస్య దట్ ఈస్ ది పాయింట్ అలా దట్ ఇస్ ఎట్ ఇస్ సెట్ ఇంకొక సందేహం మిగిలి ఉన్నది ఒక పూర్వపక్షం అయిపోయింది ఇంకొక పూర్వపక్షం మిగిలి ఉన్నది ఇలా కూడా చెప్పారు ఇంకా ఇదే చెప్తున్నారండి పరిమాణోపదేశాత్ స్మృతే సంసార్యేవా అయమంగుష్టమాత్ర ప్రత్యేతం అంగుష్టమాత్రుడు సంసార్యే ఎందువల్ల రెండు హేతువులు పరిమాణాన్ని ఉపదేశించటం వలన స్మృతి వలన యమధర్ముల వారు సత్యవంతులు తీసుకెళ్ళడం ఆ స్మృతి అని మీరు చెప్పారు కదా పరమపక్షంలోనూ దానికి సమాధానం చెప్తున్నాను అని అందమైన చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతం పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది చూసుకోండి ఈ చిరిగిపోయిన చొక్కా మహాత్ముడు అని చెప్పాను చూడండి అది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది స ఆత్మాతత్వమసీ ఇత్యాధిపతి సంసారిన ఏమత అంగుష్టమాత్రమత్వముపదిశ్యతే ఇది తత్వమసి ఎలాగో అంగుష్టమాత్ర పురుష అలాంటివి ఎందుకంటే తత్వమసి అని అలాకి తత్వమసి శ్వేతకేతు ఓ శ్వేతకేతు నీవు అదియే అడుగుతున్నావు శ్వేతకేతు సంబోధించారంటే వాడు సంసారి అంటే ఒకళ్ళకి కొడుకు కదా అంటే పుట్టాడు కదా దిక్కుతాడు కదా సంసారైనాడు కదా కాబట్టి త్వం అంటే సంసారి నీవు సంసారివే కానీ నువ్వు లోతుగా చూసుకుంటే యథార్థంగా చూసుకుంటే బాహ్యంగా నీవు సంసారిలా కనబడ్డా నీవు యథార్థంగా బ్రహ్మవే అని కాబట్టి బ్రహ్మత్వాన్ని ఎవరికి ఉపదేశించారు బ్రహ్మని పట్టుకుని ఓ బ్రహ్మ బ్రహ్మవో అని లేదు సంసారిని అనుకుంటున్న వాడిని రే సంసారి నీవు సంసారివి కాదురా నీవు బ్రహ్మవిరా అని ఉపదేశించాడు అలాగే నేను అంగుష్టమాత్రుణ్ణి అని వీడు అనుకుంటే వరు వెరిమోహం నువ్వు అంగుష్టమాతుడివి కాదు నువ్వు పరబ్రహ్మవు అని కాబట్టి ద స్టార్టింగ్ పాయింట్లో సంసారం ఉంటాడు ఆ సంసారీని ముందుకు తీసుకుపోయి వాడిలో బ్రహ్మభావాల్ని పైకి తీసుకొస్తాను సంసారే ఉంటాడు స్టార్టింగ్లో అజ్ఞాన కల్పితమైన సంసారం పడి బ్రహ్మభావము దాగి ఉంటుంది ఆ బ్రహ్మభావం తెలిసిన తర్వాత నువ్వు బ్రహ్మవి అని అన్నం పొసగుతుంది బ్రహ్మభావం వాడికి అవగతమయ్యే వరకు ఆ స్టార్టింగ్ పాయింట్లో వాడిని సంసారిగానే ప్రజెంట్ చేస్తాడు కాబట్టి తత్వమశీ ఎలాగో అనుష్టమాత్ర పురుష నేను ఇంతే ఉన్నానని వీడు అనుకుంటూ ఉంటాడు నేను ఇంతే ఉన్నాను ఇక్కడే ఉన్నాను అనుకుంటూ ఉంటాడు అక్కడ స్టార్ట్ చేసి వాడికి బ్రహ్మభావాన్ని ఉపదేశిస్తారు ద్విరూపాహి వేదాంత వాక్యా ప్రవృత్తి దీని మీద శంకరులు ఇంకొంచెం చక్కటి వివరణ ఇస్తున్నారు ఎందుకంటే వేదాంత వాక్యములు రెండు రకాలుగా ప్రవర్తిల్లుతాయి ప్రవర్తించుక అంటే అర్థములు బోధించుత వేదాంత వాక్యాలు రెండు విధాలుగా బోధిస్తూ ఇది నేను నిన్న చెప్పాను ఏకత్వేన పృథక్వేనా అన్న చోట నానాత్వాన్ని తీసుకుని ఏకత్వం వైపు నడిపించడం ఒక ప్రవృత్తి ఏకత్వం నుంచి అనేకత్వంలోకి తీసుకురావడం ఇంకో ప్రవృత్తి నిజానికి నానాత్వం నుంచి ఏకత్వం వైపు వెళ్ళడం జ్ఞానమని ఏకత్వం నుంచి అనేకత్వంలోకి రావడం విజ్ఞానమని కూడా ఓ వ్యాఖ్యానం ఉన్నది విజ్ఞానం అంటే విశేష జ్ఞానం విశేష అంటే వేరు వేరు తేడా తేడా తేడా ఒకటే అనేకమైంది అది విజ్ఞానం ఈ అనేకము ఒకటే అది జ్ఞానం విజ్ఞానం అంటే సైన్స్ బంగారం నుంచి ఇన్ని నగలు చేయొచ్చు అది విజ్ఞానం ఈ నగలన్నీ బంగారమే అది జ్ఞానం కాబట్టి వేదాంత వాక్యముల యొక్క ప్రవృత్తి ద్విధంగా ఉంటుంది ఎలాగా ఖచిత్ పరమాత్మస్వరూప నిరూపణ పరా కవచిత్ విజ్ఞానాత్మన పరమాత్మైకత్వోపదేశ పరా ఉపనిషత్తులను శంకరులే చెప్పాలి మిగతా వాళ్ళకి యోగ్యత చాలదు చెప్పలేరు వాళ్ళు ఇప్పుడు వ్యక్తి అందుకోవాలంటే అందరూ అందుకోలేరు ఎవడో కుర్రా అందుకుంటారు ఆ రకంగా పైకి ఎగరాలి కదా ఆ ఉపనిషత్తులను చెప్పాలంటే వీళ్ళు చెప్పలేరు వీళ్ళకి తెలియదు ఈ ఈ ద్వైతులు ఉన్నారే వాళ్ళకి అర్థం కాదు యూ కెనాట్ ఇప్పుడు కొన్ని పుస్తకాలు పాఠం చెప్పేది ఉంటుంది అది కొంతమందే చెప్పగలుగుతారు మిగతా వాళ్ళు చెప్పలేరు అని అంటారు పండితుల్ని చూపించి ఆయనే చెప్పగలరండి ఆ పాఠం వీళ్ళు చెప్తారు వీళ్ళు వీళ్ళు మిగతా పాఠాలు అని అంటారు ఆ రకంగా ఉపనిషత్తులు చెప్పాలంటే శంకరులే చెప్పారు మిగతా వాళ్ళకి తెలియద్దాం వాటి రహస్యం సో ఉపనిషత్తులలో కొన్ని వాక్యాలు ఉంటాయి అవి కేవల అద్వయ పరబ్రహ్మని పోషిస్తూ ఉంటాయి ఎలాగంటే అస్థూలం అనను అగృహ్యో నహి గృహ్యతే అశబ్దం అ స్పర్శం అలా పరంబ్రహ్మని పోషిస్తాయి అలాంటివి కొన్ని వాక్యాలు ఇంకో వాక్యాలు ఉంటాయి విజ్ఞానాత్మని విజ్ఞానాత్మకు అంటే జీవుడికి ఈ సంసారికి ఎరే బ్రహ్మవిరా అని బోధించే వాక్యాలు వేరే ఉంటాయి తత్వమసి అహం బ్రహ్మాస్మి అక్కడ బ్రహ్మను గురించి చెప్పట్ల విజ్ఞానాత్మ యొక్క బ్రహ్మత్వాన్ని బోధిస్తున్నాయి అటువంటి వాక్యాలు కొన్ని ఉంటాయి ఇది అంగుష్టమాత్ర పురుష ఈశాన అనే వాక్యము విజ్ఞానాత్మకు బ్రహ్మత్వాన్ని బోధించే వాక్యం అంచేతన మీకు విజ్ఞానాత్మ లక్షణం కనపడుతుంది అక్కడ అంగుష్టమాత్రత్వము అనేది విజ్ఞానాత్మ లక్షణం అది అది విజ్ఞానాత్మని పట్టుకుని దానికి బ్రహ్మత్వాన్ని పోషించే వాక్యాలు అలాంటి వాక్యం అది అంతేకాని అంగుష్టమా విజ్ఞానాత్మ బ్రహ్మకంటే భిన్నంగా ఉన్నాడని నిరూపించే వాక్యాలు అసలు ఉపనిషత్తులో తదత్ర విజ్ఞానాత్మన పరమాత్మన ఏకత్వముపదిశ్యతేష్టమాత్రం కిత్ తదంటే ఆ రెండు వాక రకాల వాక్యాలు ఉన్నాయి కదా వాటి ఎందు తదంటే తయోహం ఆ రెండింటిలో అత ఈ సందర్భంలో విజ్ఞానాత్మకు పరమాత్మతో ఏకత్వాన్ని చెప్పే వాక్యం కాబట్టి విజ్ఞానాత్మని సూచించటం కోసం సో తత్వమసి శ్వేతకేతు అన్నప్పుడు శ్వేతకేతు అనే మాట దేన్ని సూచిస్తుంది విజ్ఞానాత్మను సూచిస్తుంది పలనావాడి పేరుని కాదు అక్కడ విజ్ఞానాత్మను సూచిస్తుంది నామో ఉందంటే విజ్ఞానాత్మే అవుతాడు సూచించి ఆ విజ్ఞానాత్మకి బ్రహ్మత్వాన్ని ఉపదేశించారు అలాగే ఇక్కడ అంగుష్టమాత్ర అనగానే విజ్ఞానాత్మ సూచితమవుతాడు విజ్ఞానాత్మ పిక్చర్లోకి రాగానే వాడికి బ్రహ్మత్వాన్ని ఉపదేశిస్తాడు అంతే అంతేగాని నా కస్యచిత్ విజ్ఞానాత్మ అంగుష్టమంతుంటాడని చెప్పడానికి ఇది అనాటమీ క్లాసు కాదు పరమాత్మ అంగుష్టమంతుంటాడని చెప్పడం తానే కాదు తర్వాత విజ్ఞానాత్మ కూడా అంగుష్టమంతుంటాడని అభిప్రాయం కాదు చినిగిన మహాత్ములందరూ చినిగిన చొక్కాయే వేసుకుంటారు అని చెప్పడం ఆ అభిప్రాయం అది అది కాదు అభిప్రాయం దాని అభిప్రాయం కాబట్టి అక్కడ చినిగిన చొక్కా అన్నది అసలు లెక్క దాన్ని మీరు పట్టించుకోలేకూడదు గురించే సూచన కోసం అలా చెప్పారు ఈ అంగుష్టమాతత్వం కూడా అంతే అంతకంటే వేరే ఏమీ లేదు అని సెటిల్ చేసేసారు ఇంకొక్కటి మిగులు ఉంది అదేమిటంటే పురాణ స్టోరీ దాన్ని ఏం చేయాలి దాన్ని ఏం చేయాలో సెటిల్ చేసిస్తే అయిపోతుంది అధికారం ఏతమే వాథం పదేనా స్ఫుటీకరిష్యతి సరిగ్గా విజ్ఞానాత్మకి పరబ్రహ్మత్వాన్ని బోధిస్తున్నారు అనే విషయాన్నే తరువాత వచ్చే మంత్రాలు కూడా సుస్పష్టము చేస్తున్నాయి ఏమిటా మంత్రం తర్వాత మంత్రం అంగుష్టమాత్ర పురుష అంతరాత్మా సదా జనా సన్నిష్ట తం స్వాశరీరా ప్రవృహేత్ ముంద్యా ఇషీకాం ధైర్యేణ విద్యా చుక్రమృతం ఈ అంకుమాత్రుడు పరబ్రహ్మేణి సుస్పష్టంగా తరువాతి మంత్రాలు చెప్తూ ఉన్నాయి ఈ మంత్రం చూసుకోండి దాని తర్వాత మంత్రం ఇది ఈ అన్ముష్ట మాత్ర పురుషులు ఉన్నాడే వీడు విజ్ఞానాత్మయం కాదు జీవ సంసారి కాదు వీడు అంతరాత్మ అంటే పరమాత్మ అనర్థం ఆత్మా అహంకారమునకు సహా అంతరమైనటువంటి లోపల ఉన్నటువంటి ఆత్మ అంటే పరమాత్మ సదా జనా హృదయే సన్నివిష్ట వీడు నిద్రపోయాడు అనుకోండి విజ్ఞానాత్మ ఉండడు కానీ ఆ పరమాత్మ అలాగే ఉంటుంది అన్ని అవస్థలైందు కూడా సకల ప్రాణుల హృదయములో నిలిచి ఉంటుంది అది దాన్ని ఏం చేయాలో తెలిసినా మీరు అది శుక్రం అమృతం తమ్ విద్యా శుక్రం అమృతం అంటే పరబ్రహ్మ అది అది శుక్రం అంటే శుద్ధం అంటే ధర్మాధర్మములు పుణ్యపాపముల యొక్క స్పర్శ లేనిది అమృతం అంటే పుట్టుక మరణము లేనిది అంటే అవైంది అది పరమాత్మ ఆ పరమాత్మను మీరు తెలుసుకోవాలి ఎలాగా తను స్వాతు శరీరాత్ ప్రబృహేత్ దానిని తన శరీరము నుండి విడదీయాలి మీరు రంగనాథానందు చాలా బాధ్యత ఆయన ఏమన్నారంటే ది డివినిటీ ఈజ్ ఎంబేడేడ్ ఇన్ ది పర్సనాలిటీ ఇప్పుడు గుమ్మిడికాయలో బంగారు ఉంగరం ఏదో చిక్కుకుపోయింది అలా చేస్తారు గుమ్మిడికాయ లోపల పెట్టి దాచుతారు ఓ రత్నాన్ని ఆ రత్నం గుమ్మిడికాయ లోపల ఇరుక్కుపోయింది గుమ్మిడికాయ ఖరీదంతా రెండు రూపాయలు పోవాలి రత్నం ఖరీదు కోటి రూపాయలు ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ గుమ్మిడికాయ నుంచి రక్తాన్ని రత్నాన్ని జాగ్రత్తగా బయటకు తీయాలి జాగ్రత్తగా అంటే గుమ్మిడికాయ పాడైపోకుండా కాదు రత్నం పాడైపోకుండా తీయాలి అది జాగ్రత్తగా బయటకు తీయాలి రత్నము దొరకకుండా అయిపోతుంది మీరు కాన్షస్గా తెలియకపోతే అది కలిగి కలిసిపోయి లేకుండా పోతుంది అలా కాకపోతే అదేవిధంగా ఈ శరీరము నుండి నీవు ఆత్మస్వరూపాన్ని బయటికి లాక్కో అంటే కాగ్నిటివ్గా ఫిజికల్గా ఏం కాదు ధైర్యేనా అంటున్నాడు అంటే వివేకి వివేకము ఆత్మానాత్మ వివేకం ఒకటవాడు ధైర్యము అంటే ఆత్మానాత్మ వివేకము అది ధైర్యం నిజానికి కరేజ్ కూడా అక్కడి నుంచే వస్తుంది నేను దేహము అనుకుంటే ఉన్న ఖరేజీ కూడా పోతుంది దేహము నేను కాదు అనుకుంటే దేహం ఎంత అధ్వాన్నంగా ఉన్నా ఖరేజ్ వస్తుంది ఖరేజ్ పాయింట్ కాదు నిజానికి ఇక్కడ ఇక్కడ ఆత్మానాత్మ వివేకము అర్థం ఖరేజ్ చెప్పుకున్నా తప్పు లేదు మీరేం చేయాల్సి ఉంటుందంటే ఈ శరీరము ఆ పరమాత్మను మీరు విడదీసుకోవాలి అంటే ఆత్మానాత్మ వివేకాన్ని అభ్యాసం చేసుకోవాలి అంటే దేహమును అనాత్మగా గుర్తించటం మీరు అభ్యాసం చేసుకోవాలి ఈ పని జాగ్రత్తగా చేసుకోండి దేహం పాడైపోయేట్లాగా దానికి రోగం వచ్చేట్లాగా దానికి దెబ్బలు తగిలిట్లాగా చేసుకోమని అభిప్రాయం కాదు కాషస్గా చేసుకోవాలి ఎలాగా ముంజాత్ ఇషీకాం ఇవా ఇప్పుడు ఎలాగంటే ఈ తాటి ముంజలు ఉంటాయి ముంజంటే ముంజే ముంజ తాటి ముంజలు ఉంటాయి కదా దాని ముంజనే అంటారు కదా అర్థమే తీసుకోండి దాని నుంచి లోపల ఆ చక్కటి పదార్థం ఉంటుందే స్మూత్గా అది బయటికి లాక్కున్నట్టుగా లాక్కోవాలి దానికి చుట్టూ ఏవేవో ఉంటాయి ఇలా రంపల్లాగా కూడా ఉంటుంది ఆ తాటాక కనుక మీరు రంపల్లాగా ఉంటుంది మీరు ఆ ముంజ కోసం తక్కువని చేపెడితే చే కట్ కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ ఇషీకను ఆ ముంజ నుండి బయటికి లాగినట్టుగా వీళ్ళు లోపల ఉండే మెత్తట దానికే ముంజ బట్ దట్ ఈజ్ నాట్ ది ఇక్కడ ఎలా కాదా ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ఆ కవరింగ్ అంతా తీసేసి లోపల ముంజే తీసుకున్నట్టుగా ఇంకా మీరు టెక్స్ట్ తీసి ట్రాన్స్లేషన్ చూస్తే అక్కడ ఎలాగంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి అనాస అనాస పండు అనాస పండు చుట్టూ ఎలా ఉంటుంది ఈ మంచి రేకులు ఈ పత్రాలు ఉంటాయి అవి చాలా టఫ్గా ఉంటాయి తర్వాత అన్ని ముళ్ళుతోటి నిండి ఉంటాయి మీరు టక్కుమని చేపెడితే చేయ అంతా కూడా పొడిచిపోతుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే ముందు ఆ పత్రాలని జాగ్రత్తగా పక్కకి తీసి ఆ లోపల నుంచి అనాశ పండు అది కూడా చేత్తో పట్టుకుంటే చేయంతా మంత వస్తుంది దాన్ని చాలా కాషియస్గా గ్లోవ్స్ ఏదో వేసుకుని కరెక్ట్గా కట్ చేసి తీసుకోవాలి తీసుకుని ఆ తర్వాత అలా నోట్లో పెట్టేసుకుంటే మళ్ళీ నోరంతా పడేది జాగ్రత్తగా ముళ్ళు తీసేయాలి ఆ పై తొక్క తీసేయాలి దొరద ఉంటుంది దానికి ఆ దురదపోయే ప్రయత్నం ఏదో చేసి అప్పుడు మీరు ఆ పైనాపిల్ ముక్క తింటే బా అమృతం ఉండే తచ్చుక్రం అమృతం అన్నట్టుగా ఆ రకంగా మీరు సంసారి కాదండి దేహధర్మాల్ని మీకుని ఆరోపించుకోకండి అని చెప్తున్నారు కాబట్టి అంగుష్టమాతత్వం పాయింట్ కాదు అక్కడ ఇక్కడ పరమాత్మ ఆయన శంకరులు నేను గమనించలేదు శంకరులు ఆ స్టోరీ గురించి ఆయన ఏం చెప్పలేదు ఆయన ఊరుకున్నారు ఎందుకో తెలిసిన ఆయన స్టోరీలు ఇలాగే ఉంటాయి లేబో ఆయన అనాదరం ఏదో ఉంటాయి ఎందుకంటే మహాభారతం ఒరిజినల్లో ఇరవై ఐదు వేలు శ్లోకాలు ఇప్పుడు ఉన్నది నూట శ్లోకాలు ఒరిజినల్ ఎంత ఉన్నది ఎంత కాబట్టి దాంట్లో ఉండే కథల గురించి ఏం చెప్తాం ఇలా చెప్తాం ఆ కథ పాయింట్ కాదు టీకాకారుడు మాట్లాడేడు దాని గురించి రత్న ప్రభాకారుడు మాట్లాడాడు రత్న ప్రభాకారుడు ఏమన్నాడంటే స్మృతికి శృతికి విరోధం వస్తే మీరు శృతినే తీసుకోవాలి కానీ స్మృతిని తీసుకోవద్దు అని ఇప్పుడు ఇక్కడ ఆ కథ విరోధం ఎందుకంటే ఆ కథలో అంగుష్టమాత్ర సంసారి ఇక్కడ సిద్ధాంతంలో ఉపనిషత్తులో అంగుష్టమాత్ర బ్రహ్మ ఎంత విరోధం వచ్చిందో చూడండి అంచేత దీంట్లో ఎలా ఉంటుందంటే కొన్నింటికి సైలెన్స్ ఇస్ ది బెస్ట్ ఆన్సర్ ఇది భగవద్గీతలో కూడా ఉంది అర్జునుడు ఏమన్నాడంటే వర్ణ సంకరం అయిపోతుంది యుద్ధం జరిగితే వీళ్ళందరూ చచ్చిపోతే వర్ణాలన్నీ సంకరం అయిపోతాయి స్త్రీలు చెడిపోతారు స్త్రీషు దుష్టాసు పార్షినేయ జాయతే వర్ణ సంకర అని ఇలా మాట్లాడాడు శ్రీకృష్ణుడు ఎక్కడైనా సమాధానం చెప్పాడా మొత్తం గీతలో దాని గురించే మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదో తెలుసిన ఇట్ డజన్ డిజర్వ్ ఎనీ సీరియస్ కన్సిడరేషన్ ఇది నాటే వద్దీ ఆన్సరింగ్ క్వశ్చన్ ఏవో పిచ్చి క్వశ్చన్స్ వేస్తే అన్నిటికీ ఆన్సర్స్ చెప్పరో అలా సైలెంట్గా ఉండిపోతారు సైలెన్స్ నేర్చుకోవాలి ఊరికే మౌనోరాగ్య కింద ఉండకూడదు అదొక పాయింట్ తర్వాత ఇక్కడ టీకాకారుడు కోపం ఆయన సహాయం చేస్తారు టీకాకారుడు ఏమంటున్నాడంటే శృతికి స్మృతికి శృతి ఏమని చెప్తోంది అంష్టమాత్ర పురుష బ్రహ్మ ఈశానో భూతబల్యస్సే అని చెప్పింది స్మృతి ఏమంటుంది అంగుష్టమాత్ర పురుషావిడు వశంగత అనింది కర్మవశుడు తన అధీనంలో లేనివాడు ఎముడు తాళ్ళేసి కట్టి లాగి పారేసినాడు అని చెప్తోంది ఎంత విరోధం వచ్చిందో చూడండి ఇటువంటి విరోధం వచ్చినప్పుడు మీరు శృతిని తీసుకోవాలి స్మృతిని తీసుకోవద్దు అని ఇది వాళ్ళు ఆ శాస్త్రీయమైన భాషలో అలా రాస్తారు స్మృతి తప్పు అనరు వాళ్ళు స్మృతి కొట్టేశాము తీసేశాయి అని అనరు దానికి కూడా మర్యాదనిచ్చి శృతికి విరోధమైనప్పుడు దీన్ని పక్కన పెట్టుకో అంటారు అంటే శృతికి విరోధం కాకపోతే తీసుకో అభిప్రాయం దాన్ని కొట్టేసినట్టు కాదు అట్టి పెట్టినట్టు కాదు మోడర్న్ పరిభాషలో చెప్పాలంటే దాన్నే భాష మార్చి చెప్పమంటారణను అని చెప్తాను శృతి శుద్ధమైన ఆత్మతత్వాన్ని ప్రతిపాదించి చెప్పింది ఆ తర్వాత దాంట్లో పురాణాలు కథలు అన్నీ జతచేసి ఎక్స్ట్రాపొలేషన్స్ ఇంటర్పొలేషన్సు జాయిన్ చేసి ఈ ద్వైతులందరూ ప్రవేశించి ఆ శృతిని చిన్నాభిన్నం చేసి ఈ కథల్ని కల్పించి పెట్టి దీని చెడగొట్టు పెట్టారు కాబట్టి అదంతా కూడా మీరు మర్చిపోండి మీరు శృతినే పట్టుకోండి ఇది ఉంది నేను చెప్పింది వారికి చెప్పింది ఒకటే ఇకొచ్చి నేను కొంచెం కరాఖండి అయిన భాషలో చెప్పాను పరుషమైన భాషలో చెప్పాను అంటే ఒకప్పుడు భాష పరుషమైనా అది అవసరం కావచ్చు టు షేక్ ది పర్సన్ లేదు ఒకప్పుడు ఇటుకన్ మీ అర్జుడు అయిదరులే ఒకప్పుడు ఏమైనా అర్జున్ ఎందుకంటే అంత పరుషమైన భాషలో చెప్పడం సౌమ్యంగా చెప్పండి శృతికి స్మృతికి విరోధం శృతికే ప్రాధాన్యం ఇస్తాము స్మృతిని పట్టించుకోము అనండి ఇది వినడానికి చెప్పడానికి కూడా బాగుంది కదా అని టీకాకార్లు చెప్పారు సరే అక్కడ స్మృతి శృతి అలా చెప్పి ఊరుకుంటే ఈ తరువాత స్మృతుల్ని కూడా కాదని ఎవ్వెవో కథలు కమామిషో అంతా వచ్చి కూర్చున్నాయి ఇప్పుడు వీటన్నింటినీ ఎలాగో మీరు రికన్సైల్ చేస్తారు సమ్టైమ్స్ యూ కెనాట్ ఈవెన్ రికన్సైల్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు అవుట్ రైట్ రిజెక్ట్ ఆల్ ఆఫ్ ఇట్ లేకపోతే అంధవిశ్వాసాల్లో పడిపోతాం కాబట్టి మొహమాటం లేకుండా మీరు రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది అక్కడ అంగుష్టమాత్రహా అన్నాడు కదా అని ఇక్కడ అంగుష్ట మాత్రహ కదా అని అది ఇది ఒకటే వ్యాఖ్యానము సరైనది కాదు ఉపనిషత్తుల్లో ఆత్మతత్వాన్ని చెప్పే సందర్భంలో ఈ పురాణ గాథలన్నీ పట్టుకొచ్చి మీరు చెడగొట్టుకోకండి తెలిసిందండి ఒక్కసారి ఆ సూత్రం అనేసేయండి తదుపరియపతి బాదరాయణ సంభవాత్ పూర్ణ